యూనిట్ నైన్ లెసన్ థర్టీ సిక్స్ ఓన్లీ స్టార్ట్ మీరందరూ నిన్న సాయంత్రం ఆరు గంటలకు హాస్టల్లో ఉన్నారా లేమ్ బస్టాండ్ దగ్గర ఒక గుడి ఉంది ఆ గుడిలో నిన్న నాటకం మేము అందరం అక్కడ ఉన్నాం బస్ స్టాండ్ దగ్గర రెండు గుళ్ళు ఉన్నాయి ఏ గుడిలో నాటకం రెండో గుడి ఎక్కడ ఉన్నదండి అక్కడ ఒకటే ఉన్నది నాటకం గంటలకు శర్మ నువ్వు నీ గదిలో ఉన్నావు అయితే మీరిద్దరూ నిన్న సాయంత్రం కాలేజీలో లేరన్నమాట అవును అయితే జనతాసింగ్ ఎక్కడున్నాడు ఏమో రిపీట్ స్టార్ట్ మీరు అందరూ నిన్న సాయంత్రం ఆరు గంటలకు హాస్టల్లో ఉన్నారా మీరు అందరూ నిన్న సాయంత్రం ఆరు గంటలకు హాస్టల్లో ఉన్నారా లేము లేము బస్టాండ్ దగ్గర ఒక గుడి ఉంది బస్టాండ్ దగ్గర ఒక గుడి ఉంది ఆ గుడిలో నిన్న నాటకం ఆ గుడిలో నిన్న నాటకం మేమందరం అక్కడ ఉన్నాం అందరం అక్కడ ఉన్నాం బస్ స్టాండ్ దగ్గర రెండు గుళ్ళు ఉన్నాయి బస్టాండ్ దగ్గర రెండు గుళ్ళు ఉన్నాయి ఏ గుళ్ళో నాటకం ఏ గుళ్ళో నాటకం రెండో గుడి ఎక్కడ ఉన్నదండి రెండో గుడి ఎక్కడ ఉన్నదండి అక్కడ ఒకటే ఉన్నది అక్కడ ఒకటే ఉన్నది నాటకం ఎన్ని గంటలకు నాటకం ఎన్ని గంటలకు ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఆరు గంటల ముప్పై నిమిషాలకు శర్మ నువ్వు అక్కడే ఉన్నావు కదా శర్మ నువ్వు అక్కడే ఉన్నావు కదూ లేను లేను నేను నాగదిలోనే ఉన్నాను నేను నాగదిలోనే ఉన్నాను రతిరామ్ గౌడ నాగదిలోనే ఉన్నాడు రతిరామ్ గౌడ నాగదిలోనే ఉన్నాడు అబద్ధం శర్మ అబద్ధం శర్మ మనం నిన్న సాయంత్రం నీ గదిలో లేవు మనం నిన్న సాయంత్రం నీ గదిలో లేవు మరి ఎక్కడున్నాం మరి ఎక్కడున్నాం మనం ఇద్దరం నాగదిలోనే ఉన్నాం మనం ఇద్దరం నాగదిలోనే ఉన్నాం నేను నాగదిలోనే ఉన్నాను నేను నాగదిలోనే ఉన్నాను నువ్వు నీ గదిలో లేవు నా గదిలో ఉన్నావు నువ్వు నీ గదిలో లేవు నా గదిలో ఉన్నావు అయితే మీరిద్దరు నిన్న సాయంత్రం కాలేజీలో లేరన్న మాట అయితే మీరిద్దరూ నిన్న సాయంత్రం కాలేజీలో లేరన్న మాట అవును అవును అయితే జనతాసింగ్ ఎక్కడున్నాడు అయితే జనతాసింగ్ ఎక్కడున్నాడు ఏమో ఎక్కడున్నాడు ఏమో ఎక్కడున్నాడు సినిమా హాల్లో ఉన్నాడేమో సినిమా ఉన్నాడేమో హాల్లో ఉన్నాడేమోన్ డ్రిల్ స్టార్ట్ మీరు విద్యార్థులు మీరు అందరు విద్యార్థులు మీరు డాక్టర్లు మీరు అందరు డాక్టర్లు వాళ్ళు నా స్నేహితురాలు వాళ్ళు అందరూ నా స్నేహితురాళ్ళు వీళ్ళు మన పిల్లలు అందరు మన పిల్లలు మనం అందరం విద్యార్థులం మనం భారతీయులం మనం అందరం భారతీయులం మనం స్నేహితులం మనం అందరం స్నేహితులం విద్యార్థినుల మనం అందరం విద్యార్థినులం మేము మేము అందరం పిల్లలం మేము మీ స్నేహితులం మేమందరం మీ స్నేహితులం మేము ఆంధ్రులం మేమందరం ఆంధ్రులం వాళ్ళం మేమందరం హరియాణ వాళ్ళం మేము మేమందరం ఒరిస్సా వాళ్లం అక్కడ శర్మ ఉన్నాడు అక్కడ క్లాసులో ఉన్నారు క్లాసులో ఉన్నారేమో సరళ బస్ లో ఉన్నది సరళ బస్సులో ఉన్నదేమో ఇక్కడున్నాను నువ్వు మొన్న సాయంత్రం ఇక్కడున్నావు రవి మనం ఇప్పుడు ఎక్కడున్నావు నేను రవి నేను ఇప్పుడు ఎక్కడున్నాను మేము రవి మేము ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు రవి నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు మీరు మీరు ఇప్పుడు ఎక్కడున్నారు రాధా నువ్వు నిన్న ఇంట్లో ఉన్నావా రాధా మీరు నిన్న ఇంట్లో ఉన్నారా రాధా మేము నిన్న ఇంట్లో ఉన్నావా మనం రాధ మనం నిన్న ఇంట్లో ఉన్నామా రవి రాధా రవి నిన్న ఇంట్లో ఉన్నాడా రాధా వాళ్ళు నిన్న ఇంట్లో ఉన్నారా ఇంటర్లాక్డ్ సబ్స్టిట్యూషన్ నేను మొన్న ఇంట్లో ఉన్నాను నువ్వు నువ్వు మొన్న ఇంట్లో ఉన్నావు నువ్వు నిన్న ఇంట్లో ఉన్నావు నువ్వు నిన్న కాలేజీలో ఉన్నావు నువ్వు ఇవాళ స్కూల్లో రవి రవి ఇవేళ స్కూల్లోనే ఉన్నాడు రవి రవి ఉన్నాడు ఇల్లు మీరు నిన్న ఇంట్లోనే ఉన్నారు నేను నేను నిన్న ఇంట్లోనే ఉన్నాను మొన్న నేను మొన్న ఇంట్లోనే ఉన్నాను మేము మేము మొన్న ఇంట్లోనే ఉన్నాం గుడి మేము మొన్న గుళ్ళో ఉన్నాం వాళ్ళు వాళ్ళు మొన్న గుళ్ళో ఉన్నారు మొన్న గుళ్ళోనే ఉన్నాడు అతను మొన్న ఇంట్లో లేడు నువ్వు నువ్వు మొన్న ఇంట్లో లేవు సరళ సరళ మొన్న ఇంట్లో లేదు మీరు మీరు మొన్న ఇంట్లో లేరు పదో తారీఖు మీరు పదో తారీఖు ఇంట్లో లేరు హాస్టల్ మీరు పదో తారీఖు హాస్టల్లో లేరు మీ ఇల్లు మీరు పదో తారీఖు మీ ఇంట్లో లేరు గోపి గిరిజ గోపి గిరిజ పదో తారీకు మీ ఇంట్లో లేరు మా నాన్నగారు మా నాన్నగారు పదో తారీకు మీ ఇంట్లో లేరు గుడి మా నాన్నగారు పదో తారీఖు గుళ్ళలో లేరు నేను నేను పదో తారీఖు గుళ్ళో లేను రెస్పాన్స్ డ్రిల్ నువ్వు మొన్న సాయంత్రం ఇంట్లో ఉన్నావా కాలేజీ నేను మొన్న సాయంత్రం ఇంట్లో లేను కాలేజీలో ఉన్నాను నువ్వు నిన్న గుంటూరులో ఉన్నావాంటూరులో లేను విజయవాడలో ఉన్నాను నువ్వు మార్చి పన్నెండో తారీఖు మైసూరులో ఉన్నావా బెంగళూరు నేను మార్చు పన్నెండో తారీఖు మైసూర్లో లేను బెంగుళూరులో ఉన్నాను కమలా నువ్వు నిన్న బెంగుళూరులో ఉన్నావా నేను నిన్న బెంగుళూరులో లేను ఈ ఊళ్ళో ఉన్నాను గోపీ నేను పదవ తారీఖు మీ ఇంట్లో ఉన్నానా నువ్వు మా ఇంట్లో జనవరిలో ఉన్నానా నువ్వు జనవరి ఇరవయో తారీఖు మైసూర్లో లేవు మద్రాసులోనే ఉన్నావు రఘు నేను అటు మొన్న సాయంత్రం బస్సులో ఉన్నానా నువ్వు అటు మొన్న సాయంత్రం బస్సులో లేవు హాస్టల్లోనే ఉన్నావు శర్మ నిన్న సాయంత్రం నీ ఉన్నానా నీ నిన్న సాయంత్రం నా గదిలో లేవు నీ గదిలోనే ఉన్నావు ఏమండి మీరు నిన్న సాయంత్రం ఇంట్లో ఉన్నారా కాలేజీ మేము నిన్న సాయంత్రం ఇంట్లో లేవండి కాలేజీలో ఉన్నాం మీరు మన సాయంత్రం హాస్టల్లో ఉన్నారా కాలేజీ మేము మొన్న సాయంత్రం హాస్టల్లో లేవండి లో ఉన్నాం తారీఖు ఆఫీసులో ఉన్నారా ఇల్లు మేము పదహారో తారీకు ఆఫీసులో లేవండి ఇంట్లో ఉన్నాం మీరు నిన్న బెంగళూరులో ఉన్నారా మైసూరు మేము నిన్న బెంగళూరు లో లేవండి మైసూర్ లో ఉన్నాం రామారావు మనం నిన్న సాయంత్రం ఇంట్లో ఉన్నామాయంత్రం ఇంట్లో లేవు గదిలో ఉన్నాం మనం మొన్న కాలేజీలో ఉన్నామా హాస్టల్ మనం మొన్న కాలేజీలో లేవు హాస్టల్లో ఉన్నాం మనం పదమూడో తారీఖు మద్రాసులో ఉన్నామా మైసూరు మనం పదమూడో తారీఖు మద్రాసులో లేవు మైసూర్ ఉన్నాం మనం ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉన్నామా కాలేజీ మనం ఆదివారం సాయంత్రం ఇంట్లో లేవు కాలేజీలో ఉన్నాం మొన్న బెంగళూరు లో లేరు మైసూరులో ఉన్నారు నిన్న హాస్టల్ లో లేరు నిన్న హాస్టల్లో లేరు కాలేజీలో ఉన్నారు తారీఖు మైసూర్లో లేను మీరు ఆరో తారీఖు మైసూర్ లో లేరు మద్రాసులో ఉన్నారు మేము అటు మన ఇంట్లో లేం కాలేజీ అవును మీరు అటు మొన్న ఇంట్లో లేరు కాలేజీలో ఉన్నారు డ్రిల్ ఇప్పుడు టైం టైం ముప్పై నిమిషాలు నిన్న నేను నిన్న నేను ఆరు గంటల నలభై నిమిషాలకు ఇంట్లోనే ఉన్నాను రవి సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు కాలేజీలో ఉన్నాడు నేను మీరు నిన్న సాయంత్రం నాలుగు ఇరవైకి ఉన్నాం నేను మీరు నిన్న సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు నా గదిలో ఉన్నాం మీరు రవి నిన్న పది పదిహేనుకు ఇంట్లో ఉన్నారా మీరు రవి నిన్న పది గంటల పదిహేను నిమిషాలకు ఇంట్లో ఉన్నారా